దావిడ కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిది వచ్చినాము నేను నీ ధర్మ శాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరుగుము మరి ఇక్కడ భక్తుడు దేవుడితో మాట్లాడుతున్నాడు నీ పరుషుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మరి ప్రతి బుధవారం మనం మనం ఏం ధ్యానం చేస్తున్నామండి ఆశ్చర్యకరమైన సంగతులను మరి మన ఇక్కడ ధ్యానం చేస్తుంటున్నాము బైబిల్ ఉన్న ప్రతి మాట కూడా మానవ జాతికి సంగతులు గానే ఉంటున్నాయి అవి మానవుని మాటలు కాదు అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మరి ఆ మాటలను మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం నేర్చుకుంటున్నాము మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి మనం ఈ వాక్యం మనం చూస్తుంటున్నాం మరి ప్రత్యేక ఈ యొక్క బైబుల్ టీచింగ్ లో నూతనమైనటువంటి మాటలు మరి దేవుడు అనేక పర్యంలో కొత్త కొత్త విషయంలో జరగబోయే విషయాలను మరి మన సహోదరు చేత దేవుడు మాట్లాడుతూ మనం చూస్తుంటున్నాము అవి మనం మన కళ్ళకు తేట కనబడుతుంటున్నాయి ఏమి సంగతి చదువుతున్నాయంటే విషయాలు మరి ఇక్కడ నేనుని ధర్మశాస్త్రంను ఒకసారి మనం అర్థం చేసుకోవాలా ఈ బైబుల్ చదివితే అప్పుడు ప్రభ నేను ధర్మశాస్త్రం చదివినప్పుడు ఆశ్చర్యకరమైన బైబిల్ అర్థం కావాలని ఏం లేదు అర్థం కావాలంటే ఎప్పుడైతే దేవుళ్ళు మనము లీనమై దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో అప్పుడే మర్మల్ని అర్థం కావడం మనకు మొదలవుతా ఉంటాయి ఎప్పటిదాకా అయితే మన దేవుని అడగకుంటేనే మనం వాక్యం చదువుతామో వాక్యం అని ఏ మాత్రం మనకు ఆడతాము కాదని నాకైతే కాదు నేను అనేక పరిమళం చూసినాను ఏదో పేపర్ చదివిన చదివితే మాత్రం అంతే అది ఎక్కడ కూడా ఎప్పుడైతే ప్రభు సంతానం ఉండి దేవుని అడిగితే మాత్రం వాక్యం ఎన్నో రేట్లుగా మనకు బలపరుస్తూ ఆ తేటగా మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంటున్నది అయితే ఈ ధర్మశాస్త్ర ఆశ్చర్యమైన విషయాలు ఏదో ఒకసారి మనం చూద్దాం ఆది కారణము అధ్యాయము ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటాం ఇక్కడ అనేక పర్యమల మనము నానా రకంగా మనం బోధ చూస్తుంటాము ఈ ఇక్కడ ఇస్మాయిల్ ఇసాక్ విషయం ఒకసారి ధ్యానం చేసుకుంటే బాగుంటుంది ఆలోచన చేస్తూ ఉంటాం ఇస్మాయిల్ రాగానే మనం ద్రోహిగా ఒక శత్రుగా మనము భావిస్తూ ఉంటాం కానీ ఆ విధంగా లేదండి బైబిల్లో ఆ విధంగా అసలు లేని లేదు దేవుడు ఆశీర్వదించాడు ఇస్మాయిల్ ఆశీర్వదించాడు తర్వాత ఇశాఖను కూడా ఆస్వాదించాడు కానీ మనము మనకు ఉన్నటువంటి బోధ ఏ విధంగా చేశారంటే ఒక వ్యతిరేకత దాని మీద తీసుకొచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం చూడండి మూడో వచ్చినాం ఆది కాండం ఇరవై ఒకటి అధ్యయం మూడో వచ్చినాం అప్పుడు ఎప్పుడండి ఎప్పుడైతే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసి ఉంటున్నాడు ఆ వాగ్దానం వారు చేతులు పట్టుకుని ఉన్నారు కానీ కొంత మట్టుకు ఆ వాగ్దానం హేళన కూడా చేసినట్టు చూస్తుంటున్నాం షేరా మాత్రం వాగ్దానం నమ్మలేదు అబ్రాహం నమ్మకంతో ఉన్నాడు తప్పకుండా దేవుడు ఆ కార్యం చేసేవాడు అని అబ్రాహం నమ్మకంతో ఉన్నాడు కానీ షేర మాత్రము నమ్మటం లేదు ఎందుకంటే ఆమె ఏ లోకంగానే ఆలోచన చేస్తా ఉన్నది ఆమె వయసు పైన పడతా ఉన్నది నా వయసు అవుతుంది కదా మరి ఇది ఎట్లా జరుగుతుంది ఇది ఎలా సంభవించను అన్నటువంటి ఆలోచనలో ఆమె ఉంటుంది కానీ దేవుడు మాట తప్పే దేవుడు కానే కాదు మరి ఎందుకు ఈ వాక్యము ఆరంభం చేసి ఎప్పుడైతే ధర్మశాస్త్రం యొక్క వాక్యాలను నాకు బయలుపరుచును ప్రభా అన్నప్పుడు ఈ విషయంలో నేను ధ్యానం చేస్తుంటున్నాను ఎందుకు ఈ వ్యతిరేక వ్యతిరేకత మానవుని కలిగి ఉంటున్నది ఇస్మాయిల్ రాగానే మనం ఎందుకు ఇంకొక రాగంలో మాట్లాడుతూ ఉంటాం మరి ఇక్కడ దేవుడు ఇస్మాయిల్ కూడా ఎంతగానో ఆశీర్వదించడమని చూస్తుంటున్నాం మరి చూడండి ఆరో వచ్చినము అబ్రాహాము కుమారుడైన ఇస్కు అతనికి పుట్టినప్పుడు అతడు నూరెళ్ళ మరి చూడండి అబ్రహాం కు ఎప్పుడైతే కుమారుని అనుగ్రహించుకుంటున్నాడో అతనికి నిండా నూరెళ్ళు నిండి ఆయనకు మరి చూడండి ఏ లోకంలో మన ఆలోచన చేస్తే అది చాలా కష్టంగానే ఉంటుంది కానీ ప్రభు సంధానంలో ఏది కూడా కష్టం కాదని అసాధ్యం ప్రభుకి ఏది కూడా లేనే లేదు ఒక్కటే మన విషయం మనం నమ్మాల ప్రభుని మనం నమ్మాల నమ్మడానికి నేర్చుకోవాలి ఆయన మీద భారం పెట్టడానికి నేర్చుకోవాలా ఎప్పుడైతే మనం ఆయన నమ్ముతామో దేవుడు అద్భుతమైన కార్యలు చేసేవాడు మన ఆయనకి రెండు మూడు వారాలు నేను వేరే వేరే ప్రాంతంలో తిరగడం వల్ల నేను రాలేకపోయినాను కానీ ఉద్దేశపూర్వకంగా అయితే నేను ఎప్పుడుగా మానుకోను రెండు బుధవారాలను రెండు బుధవారాలనే బెంగళూరులో ఉన్నారు కానీ అక్కడ కూడా దేవుని వాక్యం పలుచుకోవడానికి నాకు దేవుడు అక్కడ అవకాశం కలుగా చేసి మరి ఇక్కడ సరిగ్గా నూరు సంవత్సరాలు ఆయన అయినటువంటి చూస్తుంటున్నాము అప్పుడు చూడండి దేవుడు నాకు నవ్వు కలుగా చేసాను షేర్ అయ్యి దేవుని ఆమె దేవుడి సంతానం ఉండి ఎంతో సంతోషపడాల్సింది కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసినట్టు షేరా దేవుడు నాకు నవ్వు కలగజేసి వింటున్నాడు అని ఆమె అంత ఆమెనే అనుకుంటున్నది ఇంకా నువ్వు ఏమని అనుకో దేవుడైతే ఇవ్వవలసి ఇచ్చేసి ఇచ్చిన మాట మాత్రం దేవుడు నిలబెట్టి వింటున్నాడు ఏంటండి మీకు సంతనం కలగాసే నవ్వా దేవునికి ఎప్పుడో బయలుపరిచి ఉంటున్నాడు నేను ఇస్తా అని చెప్పింటున్నాడు ఎప్పుడు నాకు దేవుడు నవ్వు కలగజేసి ఇసాకు అంటే నవ్వు అని ఆడతాము ఇక అంతే విధంగా చీరా మరి ప్రభువును జ్ఞాపం చేసుకుంటున్నది ఏడో వచ్చిన చూడండి మరియు చీరా పిల్ల పిల్లలకు స్థానం ఇచ్చిన ఎవరు అబ్రహాముతో చెప్పానో నేను అతని ముసల్లి తనము కుమారుని కంటిని కదా అంటే వాళ్ళు చూడండి ఒకదికు దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది ఒకదికు దేవుని యొక్క వాగ్దానం ఉన్నది మరి ఒక దిక్కు దేవుని వాళ్ళు ఎంతో వేచి చూచుంటున్నారు కానీ పొందిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు కంప్లీట్గా ఏ లోకంలో వాళ్ళు పడిపోయి వాళ్ళు ఒక ఏజ్ చూసుకుంటా ఉన్నారు అదేనా నేను ముస్లిం కదా మేము ముసులు అయిపోయినా కదా ఇక మా పని అయిపోయింది కదా అని ఏ లోకం విషయాలు ఆలోచన చేస్తున్నా దేవుడు నాయుడు చేసిన గొప్ప కార్యం వాళ్ళు దేవునికి మాత్రం చూస్తులు చెల్లించడం లేదండి దేవునికి వందన చెల్లించ ఏ ఏజ్ అయినా పనులే మనం ఎప్పుడైనా ఎంగే ఉంటామండి ఈ శరీరంలో ఆత్మే ఉన్నంత మాట దేవునికి ఆత్మ ఉన్నంత మాట మనం ఇంకే ఉంటాం ఏ నాటికైనా శరీరము ఈ మట్టిలో పోవాల్సిందే కానీ ఆత్మ మాత్ర పరు సంధానికి పోవాల్సింది లెక్క మనం మన దేవుని అమ్ముకున్న బిడ్డాం దేవుని యొక్క రక్తం కడగబడిన కాబట్టి మనకు సావు అనేటువంటిది లేదు సావు యొక్క శరీరంకు ఉండవచ్చు కానీ ఆత్మ మాత్ర సావు లేనే లేదండి మరి అప్పుడు ఆ విధంగా ఆయన అనుకుంటున్నా అయ్యో నేను ముసలితనములు దేవుడు నాకు ఈ శిష్యుని ఇంకా చూడండి ఎనిమిది వచ్చినాం చదవండి గొప్ప విందు నేను అనుకుంటా మరి ఇప్పుడు కూడా ఈ రోజులలో అదే చేస్తాం బర్త్డేలు అవి చేస్తా ఉంటాం కదా ఇదే అనుకుంటా ఈ కంట్రీని బట్టి చేస్తారు మరి అది నాకు తెలియదు కానీ పాలు మరిచిన అంటున్నాడు పాలు మరిసిన అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయిన అది మూడు నాలుగు సంవత్సరాలు మా అమ్మ చెప్తుందండి నాకు నేను మా అమ్మకు చివరి నేను మా అమ్మకు మా అమ్మకు పది మంది పిల్లలు అంటే అప్పుడు అన్లిమిటెడ్ ఉండేవాళ్ళు అండి కదా అప్పుడు ఏం అట్లా ఏం లేదు ఎంతగానో కావచ్చు పది మంది అని పదిలో ఐదుగురు చనిపోయారు ఐదుగురు ఉండ నేర్చి వరు వాడిని మా కుటుంబంలో మా నాకు నువ్వు ఏడు సంవత్సరం పాలు తాగినవంట మరి నాకు ఆ విషయం అది తెలియదు కానీ కానీ ఇప్పుడు ఇసాక్ విషయంలో వచ్చినప్పుడు పాలు మర్చిన తర్వాత ఇంకో విందు చేశాడట మరి ఆయన మరి అది ఏ సంవత్సరం ఉండొచ్చు మనం ఒకొక్క నా ఏజ్ లెక్క పెట్టుకుంటే మాత్రం ఒక ఏడు సంవత్సరం ఉండవచ్చు లేకపోతే ఆయన మూడు సంవత్సరాలు ఉండవచ్చు మరి ఆయన పాలు ఆయన మాడిన తర్వాత ఆయన ఎంతో సంతోషంతో నా కుమారుడు పెద్దవాడు అని అబ్రహం అనుకున్నాడండి పాలు మర్చిన విందు చేయాల్సిన అవసరం వచ్చిందండి ఆయన పెద్దవాడు అయ్యాడు ఉద్దేశంతోనే ఆయన ఒక గొప్ప విందు చేసినట్టు మనం చూస్తుంటాం ఇక్కడ ఇక్కడ రాక చాలా చక్కగా ఉన్నదండి ఇక్కడ రాక దేవుని వాగ్దానం చూస్తుంటున్నాము దేవుడు ఇచ్చిన వాగ్దానం లే పెట్టింటున్నారు మరి ఇక ఇప్పుడు మనం చూడబోయేటువంటి వ్యతిరేకత ఎక్కడైతే మనం కలిగి ఉంటున్నదో అది పదకొండు వచ్చినా చదవండి పదే వచ్చిన మిక్కిలి దుఃఖముఖలుగా వేసాను ఇది చేసిన పొరపాటు అంత ఇవ్వాలండి ఇది చేసిన పోరాట అంత ఇవ్వదు ఈ స్థితి ఎందుకు వచ్చింది శారకు నమ్మకం లేకపోవడం వల్ల దేవుడు శారద చెప్పిట్లో నేను నీకు సంతన్మ కలగా చేస్తానన్నాడు కానీ దేవుని వాగ్దానమును ఆమె ఆ వాగ్దానం పొందేదకం ఆగలేదు వెంటనే కావాలి ఆమెకు ఇక మా సంగతి అయిపోయింది మేము ముస్లిం సంతానం కావాలి వెంటనే ఏం చేసినండి మరి దాసిని పంపించి సంతానం ఆమెనే ఆమె చేసిన పనితోనే ఇప్పుడు ఆమెనే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే అబ్రహాం చాలా బాధపడుతుంటున్నాడు అయ్యో ఇదంతా చేసిన కథ కదా మరి దేవుడు మరి ఈ యొక్క దాన్ని విడదీయడం ఏ విధంగా ఆయన బాధపడుతుంటున్నాడు చాలా దుఃఖిస్తుంటున్నాడు చదువు అమ్మ అతని బట్టి ఎనిమిది వచ్చి పదకొండు సరే ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నాడు అబ్రాహ్మకు దేవుడు అబ్రాహ్ ను నువ్వు ఎట్టి పర్సెల్ అయినా కానీ నిన్న భార్యను శారద దుఃఖించే ఆమె చెప్పిన ప్రతి మాట విను ఈ స్టేట్మెంట్ నాకు కొంచెం ఇష్టం అనిపించదు కానీ ప్రతి మాట విను అని చెప్తున్నారు దేవుడు ఆమెకు ఏ మాత్రం బాధ పెట్టకు అంటున్నారు కానీ చేయకండి డెఫినెట్లీ మనం కూడా వినాలి ఆ మాటలు కానీ ఈ మాటలు ఎక్కడ ఉన్నాయండి ఈ విధంగా ఉన్నదంటే మనం ఎన్ని రకాలుగా ఆమె అబ్రాహ్మ వింసించి ఎన్ని రకాలుగా అబ్రాహ్మకి నిద్ర లేకుండా ఉన్నాడు ఇది బైబుల్ ఒక మాట ఉన్నది అంటే అది ఒక అదే సడన్ జరిగిన విషయమా అండి ఎన్నో విషయాలు వాళ్ళకు వాదల బాధలు జరిగి ఉండొచ్చు వాళ్ళకు మధ్య జరిగి సంఘటన జరిగి ఉండొచ్చు ఘర్షణ అప్పుడు దేవుడు వీళ్ళ యొక్క విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు అబ్రాహ్తో అబ్రాహ్ము నేను నీకు వాగ్దానం చేసినాను కాబట్టి నిజంగా నీకు పుట్టిన సంతానమే ఇషాక్ సంతానం వాగ్దానం ఇస్మాయిల్ కాదు కానీ నేను ఇస్మాయిల్ కూడా ఇషాక్ కూడా నేను ఆశీర్వాదిస్తాను చూ కింద చూద్దాం ఆశీర్వాదం చదువు చూడండి దేవుడు ఇక్కడ చెప్తుంటున్నాడు రాత్రి అంతా దేవుడు ఆగ్రహంతో మాట్లాడి ఉంటున్నాడు మాట్లాడిన తర్వాత ఆభరణం లేచినాక తర్వాత ఆభరణం తీసుకున్న నిర్ణయం లేదంటే ఆ యొక్క పిల్లవాన్ని తల్లిని పంపించినా చూస్తుంటున్నాము కానీ తల్లులు వేరే ఉండొచ్చు కానీ తండ్రి మాత్రం ఒక్కడే ఇసాకు ఇస్మాయిల్ తండ్రి ఒక్కడే తండ్రి అందుకు బాధపడుతుంటున్నాడు తల్లులు వేరే ఉండొచ్చు కానీ తండ్రి మాత్రం ఒక్కడే అందుకోసమేమంటున్నాడు నేను మిమ్మల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను నేను నిన్ను కూడా ఆయన ఆశీర్వాదిస్తాను ఒక గొప్ప చిహ్నంగా చేస్తాను కానీ వచ్చినప్పుడు మనం చాలా రకరకాల బోధలు చూస్తూ ఉంటాయంటే ఈ వాక్యం మీ ముఖ్యమైన విషయాలు మాకు బయలుపరచుంది ప్రభు అన్న తర్వాత ఈ విషయాలు జరిగినప్పుడు ఇంకా ధర్మశాస్త్రం రాలేదండి ఇంకా ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం ఉండి ఉంటే ఆ కార్యాలు ఏ విధంగా జరిగేటో ధర్మశాస్త్రం లేదు ఇంకా ధర్మశాస్త్రం మోసే జమానా కాలం నుంచి ఆ యొక్క అమ్మలోకి వచ్చి ఉంటుంది ధర్మశాస్త్ర ఇక్కడ కూడా ఇంకా ధర్మశాస్త్రానికి మనం రాలేదు మరి అందుకోసము దేవుడు వాళ్ళను ఎక్స్క్యూజ్ చేస్తుంటున్నాడు అబ్రాహాను షారాను మరి ఆగర్ను మరి ఏమంటున్నా అంటే ఇదిగో తండ్రి ఒక్కడే తల్లు వేరు ఆయన కానీ ఆకుమ నేను ఆశీర్వదిస్తాను కాబట్టి వాళ్ళను నువ్వు దిగరపడాదు మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తా ఉంటా ఏమే సంగత జరిగినాయి దేవుడు ఏ విధంగా ఈ బాలోని కాపాడుతున్నాడు మరి ఒక జీవ పూటాక నీరు రావడము అనీలు వాళ్ళకు మరి అక్కడ వాళ్ళకు విశ్వాసం బలపడము అనేక విషయాలు దేవుడు నీ కూడా తోడుగా ఉన్నడానికి విషయాలు మనం అక్కడ చూస్తూ ఉంటాము ఎందుకంటే ఇది ఒక బైబుల్ ఒక టీచింగ్ క్లాస్ ఉన్నాం కాబట్టి సత్యం నేర్చుకోవడం చాలా ముఖ్యము సత్యం నేర్చుకోవడం చాలా ముఖ్యము చాలా తేటగా మనం ఎక్కనో ఒక మాట వినేసి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది బైబుల్లో ఏదైతే సత్యాలు ఉన్నాయో సత్యంగా నేను సత్యాన్ని ప్రకటించడానికి మనము నేర్చుకోవాలి అక్కడ మరి అదే విషయాలు గత రెండు సంవత్సరాల నుంచి మనము ధ్యానం చేస్తుంటున్నాం మరి ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నేను అసలు ఏం చెప్దామంటే నేను ఎక్కడ నేను ఆరంభం అయినానంటే నేను ఈరోజు పొద్దున నేను నా నామం నీ నామం అనేక దయాలయాలు కొట్టినాము మేము వాక్యాలను మేము అనేకమైనటువంటి స్వస్థలు చేసినాము మేము అనేక శిష్యులుగా తయారు చేసినాము సంద ప్రభు సంధాన్ని మతేష్ వార్త మూడో అధ్యాయం మతేశ్వరం ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యం చేద్దామని అనుకున్నా కానీ మరి లాస్ట్ మూమెంట్లో దేవు నాకు ఈ వాక్యం బయలుపరిచినందుకు ఈ వాక్యంతోనే మేము ముందు నిలబడించున్నాం నా ఆలోచనలు వేరే ఉండొచ్చు కానీ దేవుని ఆలోచనలు వేరేగా ఉంటాయి మనం ఏమంటామండి ఒక టీచింగ్ క్లాస్ లో ఉంటున్నాం ఒక తరపితి అవుతున్నాం మనం కాబట్టి ఇది క్లాస్ మనకు ఎంతగానో అవసరం ఉంది అని భావించి మరి ఈ సమయం మీకు చెప్పడం జరిగింది ఇక్కడి నుంచి కంటిన్యూగా నేను వచ్చే వారం చేస్తాను మరి ఇక్కడ ఇస్తామ ఎప్పుడు నేను అన్నాకి ఇస్తా నేను